ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నమస్కారం చిన్న పిల్లవాడు ఒక చిన్న ప్రాణిగా ఒక అండం ఒక కణం రెండు కణాల కలిసి ఒక అండంగా మారావు పిండంగా అది తొమ్మిది నెలల తల్లి గర్భంలో పెరిగావు ఆ తర్వాత నేల మీద పడ్డావు అక్కడ గర్భంలో ఉన్నప్పుడు తల్లి దగ్గర నుంచి ఆహారం తీసుకోవటం జరుగుతూ ఉండేది బయటకు వచ్చిన తర్వాత ఊపిరి ఆడదు ఊపిరి ఆడకపోతే కేర్ కేరని ఏడుస్తావు కేకలు పెట్టేస్తావు అప్పుడు వెంటనే ఊపిరితిత్తులు పెద్ద అయిపోయి గాలి పీల్చుకోవటం మొదలవుతుంది ఆ తర్వాత ఆకలవుతూ ఏంటో తెలియదు అప్పుడు కూడా ఏడుస్తూ ఉంటావు తల్లి పాలిస్తుంది ఆకలి తగ్గుద్ది ఇట్లా కొన్ని నెలల పాటు రోజుకు ఐదు ఆరు సార్లు పాలు ఏడవటం పాలు ఇవ్వటం ఆకలి తగ్గటం మళ్ళీ నిద్రపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది బట్టలు తడుపుతాడు ఇబ్బందిగా ఉంటుంది చలి పుడుతుంది మళ్ళీ ఏడుస్తాడు మళ్ళీ వస్తుంది అమ్మ వచ్చి బయట వాళ్ళు ఎవరో వచ్చేసినట్టు తెలియదు అమ్మ వస్తుంది ఇవన్నీ తెలియదు కదా వచ్చి చేస్తారు ఇది కొన్ని నెలల తరబడి అనేక సార్లు జరగటం వల్ల అతనికి భాష రాకపోయినప్పటికీ ఒక ఫీలింగ్ అనుభూతి అనేటటువంటిది కుర్రవాళ్ళు కలుగుతుంది ఏం కలుగుతుంది నేను బాగలేను నాలో ఏదో లోపం ఉంది బయట వాళ్ళందరూ మంచివాళ్లే బయట వాళ్ళేంటే ఎవరో తెలియదు ఫలానా అనే వ్యక్తి తెలియదు నేను కాక బయట ఉన్నటువంటి వాళ్ళందరూ మంచివాళ్ళు బాధలేనటువంటి వాళ్ళు సుఖం సంతోషం ఉన్నటువంటి వాళ్ళు నేను బాగలేను అనేటటువంటి అభిప్రాయం పదే పదే కలగటం వల్ల అధ్యాయత దాంట్లో ఫిక్స్ అయిపోద్ది ఎక్కువగా నేను బాగలేదు అందరూ బాగున్నారు బయట వాళ్ళు బాగున్నారు అనేటటువంటిది ఇది ఒక పది నెలలు సంవత్సరం వయసు వచ్చేసరికి బాగా పెద్దవాళ్ళు చేసే పనులే అనుకరించి చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంబాడుతూ వస్తాడు మన కాఫీ దగ్గర పెద్దవాళ్ళు అక్కడ గ్లాస్ పెడితే కప్పు ఆ కప్పు తీసుకొని తను కూడా తాగటానికి ప్రయత్నం చేస్తాడు మనం చేసిన పని అతను కూడా చేయడానికి చూస్తాడు అయితే అది పట్టుకోవడం తెలియక జారిపోద్ది పగిలిపోద్ది పెద్దవాళ్ళు మందలు అన్నీ నీకే కావాలి పనికి ఎందుకు నీకు కాఫీ కప్పు ఎందుకు అని చెప్పి కొడతారు చిన్నగా కొట్టవచ్చు బలవంతం లాక్కోవచ్చు ఇవన్నిటిని కూడా అతను గ్రహిస్తాడు చేతిలో నుంచి బలవంతంగా తీసుకెళ్ళి మంచం మీద పడేసిన ఇట్లా ఏ చేసినప్పటికీ వీళ్ళెందుకు కోపంగా ఉన్నారు అనేది పసి అప్పుడు ఇది కొన్నిసార్లు పదే పదే జరిగితే ఏముంది వాళ్ళు చేసిన పనే నేను చేస్తున్నాను కదా అని ఇంతకు మునుపు భావం పోయి అంతకు నేను బాగలేను వాళ్ళు బాగున్నారు ఇతరులంతా బయట వాళ్ళంతా అనుకునేటటువంటిది నేను బానే ఉన్నాను నువ్వే బాగలేవు బయటే బాగలేదు అనేటటువంటి భావం ఏర్పడవచ్చు ఇది పది సంవత్సరం ఆ ప్రాంతంలో మొదలుపెట్టి ఆరు ఏడు సంవత్సరాలు పూర్తయ్యేసరికి ఈ ఆరు ఏడు సంవత్సరాల్లో ఇంట్లో పెరిగినటువంటి వాతావరణం పెద్దలు తను పెంచిన విధానం వీటన్నిటిని కలిపి సారాంశం కూడికలు తీసివేతలు అన్ని వేయగా నికరంగా చివరికి ఈ అభిప్రాయాల్లో ఏదో ఒక అభిప్రాయం తనకి స్థిరపడుతుంది నాలుగు అభిప్రాయాల్లో ఏదో ఒకటి స్థిరపడుతుంది ఇప్పుడు మనం మొట్టమొదట చూసినటువంటిది నేను బాగాలేను అందరూ బాగున్నారు రెండవది నేను బాగున్నాను అందరూ బాగాలేరు అనుకునేది ఈ అభిప్రాయం గనక కుర్రవాళ్ళు ఏర్పడితే అతను ఒక నేరస్తుడిలాగా ఒక రౌడీలాగా తయారవుతాడు నేను చేసేది రైట్ నాకు రూల్స్ అక్కర్లేదు అని క్రూర మనస్తత్వం రూల్స్కి వ్యతిరేకంగా వెళ్ళటం ఒక రౌడీగా తను గుర్తింపు పొందటం నేను చేసేది బాగుంది మీదే బాగలేదు అనేటటువంటి భావం గనకొస్తే అట్లా తయారవుతాడు అంటే అక్కడ ఆరేడు సంవత్సరాల వయసు వచ్చేసరికి ఈ నాలుగిట్లో ఏదో రకంగా వెళ్తాడు ఇప్పుడు మూడు చెప్పుకున్నాం మనం ఒకటి నేను బాగలేను మీరు బాగున్నారు రెండోది నేను బాగున్నాను మీరే బాగలేరు మూడోది నేను బాగలేదు మీరు బాగలేరు అనేటటువంటిది ఆ ఇంట్లో పెరిగిన వాతావరణాన్ని బట్టి ఇతని ఈ మనస్తత్వం కనుక వస్తే ఎట్లా ఉంటుందంటే ఈ అభిప్రాయం ఏర్పడితే ఎక్కువగా జనంతో కలవడం అందరూ చెడ్డే నేను చెడ్డే అని చొరవ తీసుకోవడం అట్లాంటివి ఏమి ఉండవు తనలో తనే ఎక్కువగా జనంలో కలవకుండా చొరవ తీసుకోకుండా తన పనులయ్య తను చేసుకుంటూ పోతూ ఉంటాడు ఇది కాకుండా నాలుగో స్థితి ఇది చాలా అరుదైనటువంటి స్థితి ఇదేంటంటే నేను బాగున్నాను మిగతా వాళ్ళు కూడా బాగా ఉన్నారు అనేటటువంటి స్థితి నాలుగోది అయితే ఒక వంద మంది పిల్లలను కనుక తీసుకుంటే వంద మందిలో తొంభై మంది దాకా నేను బాగాలేను ఇతరులంతా బాగానే ఉన్నారు అనే భావం ఫిక్స్ అయిపోద్ది అంటే సమాజంలో నూటికి తొంభై మంది తమకు తాము బాగలేము అనుకుంటూ ఇతరులు బాగా ఉన్నారు అనుకునేటటువంటి భావం ఫిక్స్ అయిపోద్ది అట్లాగే రెండు మూడు శాతం నేను బాగున్నాను సమాజమే బాగలేదు అని తన ఇష్టం వచ్చినట్లుగా క్రూరమైన ప్రవర్తన నేర ఇవన్నీ వస్తాయి నేను బాగలేదు సమాజము బాగలేదు అనుకుంటే ముడిచూపయేటటువంటి మనస్తత్వంతో జనంలో కలవకుండా చొరవ లేకుండా తన పనేదో తను మౌనంగా గడుపుకుంటూ పోతూ ఉంటాడు ఇది కూడా నూటికి ఇద్దరు ముగ్గురులోనే ఉంటుంది ఇది ఎక్కువ మందికి నేను బాగలేదు అందరు బాగున్నారు అనేటటువంటిది వస్తుంది చివరిగా వచ్చేటటువంటిది నేను బాగున్నాను అందరూ బాగున్నారు అనే మనస్తత్వం కూడా నూటికి ఇద్దరు ముగ్గురులోనే వస్తుంది మొదట్లో మారిపోయి ఈ మిగతా మూడు రకాలుగా రావచ్చు అయితే ఆ తర్వాత నీ ప్రవర్తన గురించి ఈ మనోవిజ్ఞాన శాస్త్రాన్ని తెలుసుకొని ఇట్లాంటి వ్యక్తిత్వ వికాసం గురించి నీవు అధ్యయనం చేయటం వల్ల నీ బలహీనతలు ఏంటి ఎందుకు అనుకుంటున్నావు వాళ్ళతో నేను పోల్చుకోవాల్సిన అవసరం ఏముంది నేను ఒక్కడిని మిగతా జనమంతా రకరకాలుగా ఉంటారు నేను ఎవరితో పోల్చుకోవాలి నేను వాళ్ళతో ఎందుకు పోల్చుకోవాలి నా గతంలో ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను ముందు ఎలా ఉండాలనుకుంటున్నాను వీటిని పోల్చుకొని నా దారిని నేను వేసుకుంటాను నా దారిని నేను వెళ్తాను అని తెలుసుకొని నీ లోపాలను సరిదిద్దుకొని నువ్వు కూడా ఐఎమ్ ఓకే యుఆర్ ఓకే అనేటటువంటి పరిస్థితికి రావచ్చు అనేటటువంటిది మనం ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ అనే భాగంలో ఇది ఒక ఆలోచన విధానం ఎట్లా ఆరంభం అవుతుంది అనేటటువంటిది నిర్మాణం ఎట్లా జరుగుతుంది అనేటటువంటిది ఇక్కడ మనుషులునే మనిషి ఉంటాడు మన తలలోనే అంతకుమును ఫ్రాయిడ్ చెప్పినటువంటిది కోరికలు ఉంటాయి ఇంద్రియాలకు సంబంధించినటువంటి రుచులు కావాలి చల్లటి వాతావరణం కావాలి మంచి సంగీతం కావాలి మంచి వాసనలు కావాలి అని ఇంద్రియాలకు సంబంధించినటువంటి కోరికలు తీరాలి అనేటటువంటిది ఒక కోరికలైతే అవి కుదరవు అవన్నీ నీ కుదరదు వద్దు వద్దు అని చెప్పే భాగం కూడా నీ మెదడులోనే ఉంది ఈ రెండు కాకుండా మరి ఇవన్నీ పెరిగిపోకుండా కోరికలు మధ్య మార్గంగా ఈగో సూపర్ ఈగో ఈ ఐడి ఇన్స్టింక్చ్యువల్ డ్రైవ్స్ కోరికల్ని అదుపు చేసి మధ్య మార్గం చెప్పి ఏదో కొంచెం ఓ షాప్ దగ్గరికి వెళ్ళేది కొనాలనుకుంటావు డబ్బులు లేవు ఓసారి పట్టుకొని చూడటం లేకపోతే కొంచెం శాంపుల్ తీసుకొని చూడటం ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఎవరి దగ్గరైనా ఒకరోజు బొదులు తీసుకొని వాడుకోవటం ఇట్లాంటి ద్వారా మనసుని ఆందోళన ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ పెరిగిపోయినట్టుగా ప్రెషర్ పెరగకుండా ఉండటానికి ఇట్లా మూడు భాగాలు ఉన్నాయి అని ఫ్రాయిడ్ అనేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త చెప్పాడు ఆ తర్వాత మూడు కాదు ఐదు భాగాలున్నాయి అని చెప్పాడు అవి ఏంటంటే మన అమ్మ నాన్నలాగా నాన్నలాగా ఉండి కోప్పట్టడం కళ్ళు పెద్దవి చేయటం పెద్దగా గొంతు చేసి మాట్లాడటం తండ్రిలాగా సైకి చేయటం ఇది ఒకటి అమ్మలాగా ఆదరించడం ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళని సేవ చేయటం ఆసుపత్రిలోకి వెళ్ళి రోగులను పలకరించడం ఎవరికైనా సహాయం చేయటం ఇవన్నీ ఈ రెండు లక్షణాలు నీలో ఉన్నాయి నాన్నలాగా అమ్మలాగా నీలో ఉంటాయి ఒకటి మంచి చెడు బంధుత్వాలు ఇవన్నీ ఏమి లేకుండా ఈ పని చేస్తే నాకు ఎంత లాభం నాకేంటి నాకే ఒరిగిందేంటి అనేటటువంటి భావంలో ఆలోచించేటటువంటిది హేతుబద్ధమైన ఆలోచన ఒకటి ఉంటుంది నీలో ఇంకా ఒక చిన్న పిల్లవాడి మనస్తత్వం కూడా నీలో ఉంటుంది ఒక్కసారి ఒక మంచి సంఘటన ఏదైనా జరిగిందనుకో చిన్న పిల్లవాడిలాగా నీ వయసు యాభై అయినా పిల్లవాడిలాగే కేరీంతలు కొడుతూ మందు టపావస్సులు పేల్చుకుంటూ పార్టీ ఇచ్చుకుంటూ అలా ఉంటావు అట్లాగే చిన్నపిల్లవాళ్ళు రెండో మనస్తత్వం ఏంటంటే తీరలైనటువంటి కోరికలు ఉంటే వాటికి అవకాశాలు లేవు సర్దుబోట చేసుకొని పోవటం కూడా పిల్లల మనస్తత్వంలో ఉంటుంది నలుగురు పిల్లలు ఉన్నారు ఒక బిస్కెట్ ప్యాకెట్ే ఉంది అక్కడ పెడితే పంచుకోక తప్పదు మొత్తం తీసుకోవాలనే అనిపిస్తుంది కానీ తీసుకోకూడదు అందరూ పంచుకోవాలి ఆ పంచుకునే మనస్తత్వం సర్దుబాటు చేసుకునే మనస్తత్వం ఉంటుంది ఇలా నీలో ఐదు భాగాలు ఉంటాయి ఈ మనుషులు ఒక్కొక్కళ్ళు ప్రవర్తన ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇవి ఒక మనోభావన అనమాట ఇది వీటిని గురించి మనం తెలుసుకుందాం ఇవి అయిపోయిన తర్వాత ఇంకా డెప్త్కి వెళ్లకుండా మిగతా భాగాలు మనం చెప్పుకుందాం కాబట్టి నిన్ను నువ్వు ఒకసారి విశ్లేషించుకొని ఒక మనిషితో తగాదా ఎందుకు వస్తుంది స్నేహితం ఎందుకు వస్తుంది వీళ్ళిద్దరికీ ఒక చిన్న మాట దగ్గరే తగాదా వచ్చి ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకోవటం ఎందుకు జరుగుతుంది నీలో ఉన్నటువంటి మనుషుల్లో ఈ ఐదుగురిలో ఎవరు వస్తే అలా జరుగుతుంది అనేది లోతైనటువంటి అంశం ఇది ఐఆమ్ ఓకే యుఆర్ ఓకే అనేటటువంటి పుస్తకం ద్వారా ఈ ట్రాన్సాక్షన్ అనాలసిస్ అనేటటువంటిది ఓ నలభై యాభై సంవత్సరాల నుంచి ప్రచారంలో ఉంది మనిషి నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను ఇంకొకళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ఒక రోడ్డు మీద వెళ్తుంటే ఏదైనా సంఘటన జరిగితే ఎందుకు ఇలా జరిగింది ఈ మనిషి ఒకడైనప్పటికీ ఇతనిలో ఉన్నటువంటి ఏ మనిషి వచ్చాడు అతను చేయించాడు ఇది అనేటటువంటిది అర్థం అవుద్ది మానవ ప్రవర్తన అర్థం చేసుకోవచ్చు అంటే నిన్ను నువ్వు కూడా అర్థం చేసుకొని సవరించుకోవడానికి వీలవుతుంది తర్వాత మనం ప్రధానమైనటువంటి అంశం మృదు నైపుణ్యాలు సాఫ్ట్ స్కిల్స్ అనేటటువంటిది మనం చెప్పుకోవటం మన లక్ష్యం అయితే ఈ ఫౌండేషన్ వర్క్ ఇల్లు కట్టాలంటే ముందు అక్కడ ఉన్నటువంటి చెట్లు చేమలు అవన్నీ తీసేసి శుభ్రం చేసి మురుక్ కలవలు లేకుండా చేసి శుభ్రం చేసుకొని అప్పుడు ఒక ప్లాన్ వేసుకొని ఎంత ఇల్లు కట్టాలి మనం ఎన్ని అంతస్తులు ఇల్లు కట్టాలని దాని ప్రకారం పునాది వేసుకొని ఒక ప్లాన్ ప్రకారం మెటీరియల్ సమకూర్చుకొని ఏమేమి కావాలి ఎక్కడ చౌకగా ఉన్నాయి ఇవన్నీ తెలుసుకొని కూలీలను నిర్ణయించుకొని ఇలా చేస్తాం అప్పుడు ఒక భవనం తయారు కావాలంటే ఎంతో శ్రమపడాలి ఎన్నో సర్దుబాట్లు చేసుకోవాలి అలాగే నీ భవనం నీ జీవితం అనేటటువంటి మేడ దాన్ని నిర్మించుకోవాలంటే నువ్వు ఒక ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి ప్రణాళికలు అనుకునేటువంటి ఇబ్బందులు కానీ వస్తే ఎట్లా సర్దుబాటు చేసుకోవాలి మూడు అంతస్తులు ఇల్లేద్దామని ప్రణాళిక తీసుకున్నావు డబ్బులు సరిపోతాయని అనుకుంటావు కానీ మెటీరియల్ రేట్లు బాగా పెరిగిపోయినాయి కూలీల రేట్లు పెరిగిపోయినాయి అప్పుడు అప్పు చేయటం నీకు ఇష్టం లేదు ప్రణాళిక తగ్గించుకొని రెండంతస్తులు చాలు అని సర్దుబాటు చేసుకుంటావు అట్లాగే నీ ఆశయం జీవితాశయం ఏంటి నువ్వు దగ్గరదారుల్లో కాదు సక్రమమైన మార్గాల్లో నీ జీవితాన్ని నువ్వు అనుకున్న రీతిగా మలుచుకోవచ్చు తయారు చేయవచ్చు ఇది సాధ్యమే దీనికి ఈ వ్యక్తిత్వ వికాసం అనేటటువంటి తరగతులు ఉపయోగపడతాయి మనం మొట్టమొదటి చెప్పే క్లాసులు యువకులకు నిరుద్యోగులకు ఉద్యోగులకు కావటానికి సన్నద్ధం అవుతూ ఉన్నటువంటి డిగ్రీ ఇంటర్ చదివేటటువంటి యువకులకు పనికి వచ్చేటటువంటి సాఫ్ట్ స్కిల్స్ నైపుణ్యాలు కావాలి అందులో నైపుణ్యాలలో చదువు హార్డ్ స్కిల్ అనడం పుస్తకాలకు సంబంధించిన నాలెడ్జ్ వాటిని వాడుకోవటం ఇట్లాంటివి తెలుస్తుంది అక్కడ కానీ సాఫ్ట్ స్కిల్స్ అంటే ఇది ఉద్యోగానికే కాకుండా జీవితాంతం నువ్వు ఉద్యోగం చేసినా చేయకపోయినా నువ్వు ఉద్యోగం ఒక చిన్న స్థాయి ఉద్యోగైనా మధ్యస్థాయి అయినా పెద్ద అధికారి ఎట్లా చేయాలి ఒక నీకు భాష నీ మనసులో ఉన్నటువంటి భావాన్ని వ్యక్తం చేయగలిగినటువంటి స్కిల్ చాలా ముఖ్యమైనటువంటిది ఇదే కమ్యూనికేషన్ స్కిల్ అంటాం ఈ వీటితో పాటుగా మిగతా స్కిల్స్ నన్నీ మనం తర్వాత పాఠాల్లో వర్షం చెప్పుకుందాం సాఫ్ట్ స్కిల్స్ అనేటటువంటి ఇవాళ్ళకి సెలవు